so don't you ever say that god is somewhere above mama ramate cheunnadu ante aina clouds lo unte romba poduthunnadu anukha umpa samastunnadu he was just saying like that the idea is come out of that condition tarvata so first step of it. god eppudu untadu mee hrudayam okala చైతన్యస్వరూపుడే ఉంటాడు జ్ఞానస్వరూపుడే ఉంటాడు మీ హృదయం జ్ఞానస్వరూపుడు అన్న తర్వాత ఇంకా ఒకే చోట్లో ఉంటాడు మీ యొక్క చైతన్యమే అదే వైకుంఠం అదే కైలాసం అదే తిరుపతి అదే కాశీ కాశ్యాంత కాశటే కాశీ సా కాశీ ఏన విదిత అంటే ఏదో ఉంది కాశీపంచ కాశీపంచగా అవడు గలవడం వెంకరాచార్య కాశీపంచగా అవుడు గలవడం మీనాక్షి పంచరత్నం లేకపోతే మా అన్నపూర్ణాష్టకం రమ్య కపర్దిని అంటే కపర్దం అంటే చేరనుకున్నాను నేను నా పొరపాటు కపర్దం అంటే జటాజుట నేదో ఏదో నా భోగంలోనే చెప్పా ఐ వాజ్ ట్రైన్ టు మేక్ ఎ పాయింట్ ఇఫ్ పీపుల్ ఆర్ రెడీ టు సీ మహిషాసు మర్దిని అన్న చోట హీ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ వర్డ్ దట్ రైమ్స్ విత్ మర్దిని అండ్ హీ గా ది వర్డ్ కపర్దిని అన్నారు దట్ ఈజ్ వాట్ ఐ వాజ్ సెయింగ్ కాబట్టి సో మీరు ఆ కండిషన్ నుంచి బయటికి రండి మీ ఎందు ఉన్నాడు భగవంతుడు భక్తుడు కూడా మీ ఎన్నే ఉన్నాడు భక్తుడు ఎక్కడో ఆశ్రమంలో ఉన్నాడు లేకపోతే దేవాలయంలో ఉన్నాడు లేకపోతే అక్కడ భక్త సమాజంలో ఉన్నాడని మీరు అనుకోద్దు అక్కడ ఏం భక్తులు ఉన్నారో ఏమున్నారో ఏం లేరో మీ లోపల భక్తుడు ఉన్నాడు నెంబర్ వన్ ఏమంటే అదే చైతన్యంలో భగవంతుడు ఉన్నాడు అదే చైతన్యంలో భక్తుడు ఉన్నాడు మీ జీవితంలో ఒక యూనిటీ ఒక ఫ్యూషన్ ఒకటి కలగాలి అవ్వాలి ఒక ఐక్యము కలగాలి అది ఎప్పుడు కలగాలన్నది మీరే నిర్ణయం చేసుకోండి అది మీరు ఇప్పుడు కలగలిస్తే ఇప్పుడు కలిగిస్తే ఇప్పుడు కలుగుతుంది పది రోజుల తర్వాత ఏదో కలగవచ్చు నెల తర్వాత కలగచ్చు పదేళ్ల తర్వాత కలగచ్చు లేదా కొంతమంది భక్తులు చెప్పే విధంగా వంద జన్మల తర్వాత కూడా కలగచ్చు శంకర్లో చోటన్నారు కల్పకోటి శతైకతి వంద కోటి కల్పముల తర్వాత కూడా మీరు కలగాలంటే కలగచ్చు ఎప్పుడు కలిగినా అది కలుగుతుంది ఎవటో కలిసినా అఫ్యూషన్ ఆ ఫ్యూషన్ ఫ్యూషన్ అయినప్పుడు దేవుడు జీవుల్లో కలిసిపోతాడా జీవుడు దేవుళ్ళో కలిసిపోతాడా జీవుడు దేవుళ్ళో కలిసిపోతాడు జీవుడు జీవుల్లో కలిసిపోదు అలాగే చెప్పచ్చు మీరు జీవుడు దేవుళ్ళో కలిసిపోతాడు దట్ ఫ్యూషన్ హ్యాస్ టు హ్యాపన్ అవి జీవుడు వెళ్లి ఈశ్వరంలో కలిసిపోతాడు జీవుడు వెళ్లి ఈశ్వరంలో కలిసిపోతే ఏమవుతుందో తెలిసినా ఇంకా ఈశ్వరుడు ఈశ్వరుడే కాదు ఈశ్వరుడు ఈశ్వరుడుగా ఎంతవరకు వీడు జీవుడిగా ఉన్నంత వరకు ఇప్పుడు భార్యా భర్త ఉన్నారండి ఆమె భార్య వీడు భర్త ఎంతవరకు ఆమె డైవోర్స్గా అప్లై చేసింది డివోర్స్ గవర్నమెంట్ వాళ్ళు గ్రాంట్ చేసేశారు ఇంక ఇప్పుడు ఏమిటి ఇప్పుడు భార్య కాదు భర్త కాదు సరైన దృష్టాంతం అవ్వచ్చు కాకపోవచ్చు వెళ్ళి రిలేటివ్ టర్మ్స్ అంటే మీరు మాండుత్యం విన్నారు మాండులో ఛాలెంజ్ చేస్తారు ఏమని ఛాలెంజ్ చేస్తారు అహంపుత్ర అంటారు అక్కమా నీకు నీకు పెళ్ళైందా అయింది నీకు సంతానం ఉన్నారా ఉన్నారు మరి అహంపుత్ర అంట వివిరా అహం పిత అని వద్దా మరి అవునవును అహం పిత నువ్వు ఒక తండ్రికి ఒక తండ్రి ఉన్నాడానికి ఉన్నాడు నీకు జన్మ ఇచ్చిన తండ్రి ఉన్నాడా మరి అహం పిత అహం పుత్రహ అని వద్దామని అని అక్కడ ఛాలెంజ్ చేస్తారు రౌడ్ పదాచారి నువ్వు చచ్చిజే నువ్వు పితవా నువ్వు పుత్రువా ఏదో ఒక పుత్రుడు నేను ఐ బోత్ యూ కెనాట్ బి బోత్ యూ కెనాట్ బి కారణ అంటే ది సేమ్ జరై యూ కెనాట్ బి బోత్ అసెన్షియల్లీ యూ కెనాట్ బి బోత్ అసెన్షియల్లీ వాట్ ఆర్ యూ అది యూ పిత ఆర్ పుత్ర అంటే మీరు సమాధానం చెప్పాలంటే అలాగా అడ్డగోలుగా మాట్లాడకండి స్వామీజీ మీరు అలా చెప్పాలి అలా అడ్డగోలుగా మాట్లాడతాయా మైకిచ్చాం కదా అని ఓ సందర్భంలో పిత ఇంకో సందర్భంలో పుత్ర అని మీరు చెప్పారు అప్పుడు నేనేం చేస్తానంటే ఓ ముట్టిగా వేసి నీ తెలివిదా నాకు అర్థమయ్యేయి అసెన్షియల్లీ ఎవటో చెప్పు అని అడుగుతాను నేను అప్పుడు మీరేం చెప్తారు ఆ పిత ఆ పుత్ర అని చెప్తారు ఇంకంతకంటే చెప్పిదేము నిఘేషన్ తప్పే ఉండదు ఎసెన్షియల్ నేను ఫలానా అని చెప్పేది ఏమి ఉండదు నిగేషనే ఐయామ్ వాటాయాం ఐఎం నే దర్ ఫాదర్ నా సన్ ఐయామ్ వాటాయాం అని చెప్పారు కాబట్టి దట్ ఈస్ ది ఫ్యూషన్ జీవుడు ఎప్పుడైతే ఈశ్వరునితో ఫ్యూజ్ అయిపోయినాడో ఇంకా ఆ ఈశ్వరుడు ఈశ్వరుడు కూడా కాకుండా పోతాడు ఎందుకంటే జీవుడు ఉన్నంత వరకే ఈశ్వరుడు జీవుడు లేకపోతే ఇంకా ఈశ్వర ఎవరిని చేయాలి కాబట్టి ఓన్లీ పరబ్రహ్మ చైతన్యమే మిగిలి ఉంటుంది ఆ ఫ్యూషన్ మీలో కలగాలి ద ఫ్యూషన్ ఆ ఐక్యం ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ దాన్ని ఆత్మసాక్షాత్కారము అంటారు అది మీలో కలుగుతుంది ఎప్పుడో తెలుస్తున్నాండి మీరు కండిషనింగ్స్ నుంచి బయటపడితే కలుగుతుంది నిజానికి మీ మైండ్ సైలెంట్ అయిందనుకోండి సపోజ్ మీ మైండ్ సైలెంట్ అయిందనుకోండి సైలెంట్గా ఉన్న మైండ్లో జీవుడు ఈశ్వరుడు ఉంటారా ఉండరు ఉండరు ద్యూషన్ హ్యాపీనెస్ నిద్రలో ఫ్యూషన్ హ్యాపీనెస్ నిద్రలో ఫ్యూషన్ హ్యాపీనెస్ ఎందుకంటే నిద్రలో ఈశ్వరుడు జీవుడు ఉండరు దెర్ ఈజ్ ఫ్యూషన్ ఓన్లీ చైతన్యమే ఉంటుంది ఫ్యూషన్ అయిపోయింది కానీ ఆ ఫ్యూషను ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ ఎే సో దట్ యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ అజ్ఞానము తొలగిపోయినప్పుడు ఫ్యూషన్ ఉండాలి అజ్ఞానము ఉండి ఫ్యూషన్ ఉందనుకోండి మళ్ళీ ఏమవుతుంది అజ్ఞానం వచ్చేస్తుంది అజ్ఞానం వచ్చి మళ్ళీ భేదం అనుభవానికి వస్తూ ఉంటుంది మొన్నటి పొద్దున్న నిద్రలేసుకొని మళ్ళీ అజ్ఞానం వాపస్ వచ్చేస్తుంది కాబట్టి సైలెంట్ మైండ్ మరి వేదాంతం చదువుకుంటే వేదాంతం చదువుకుంటూ సైలెంట్ గా ఉంటే వేదాంత ఎలా చదువుతారు మైండ్ సైలెంట్ గా ఉంటే వేదాంతా ఎలా చుడుగుతారు అంటే చూడండి మైండ్ని మనము ఆపరేట్ చేస్తాం ఎందుకో తెలుసిన టు మేక్ ఇట్ సైలెంట్ అందుకోసం ఆపరేట్ చేసే కర్మలను చేసే కర్మలను కర్మలనుండి బయట పండుతకా కర్మలను చేస్తాం కదా యూనివర్సిటీలో కష్టపడి జరుగుకోవడం దేనికి యూనివర్సిటీ నుంచి డిగ్రీ కూర్చుని బయటకు వచ్చేయటం కోసం యూనివర్సిటీలో కష్టపడి చదువుకోవడం కొంతమంది ఉండేవాడు మా కాలేజీలో బ్యాస్కెట్బాల్ ఆడేవాడు ఒకడు ఉండేవాడు నేను వెళ్ళినాటికే ఇయర్స్ నుంచి చదువుతున్నాడు మూడేళ్ల కోర్ట్స్ డిగ్రీ మూడేళ్ల కోర్సు అతను సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నాడు ఎందుకంటే బ్యాస్కెట్బాల్ టీంలో అతను క్యాప్టెను అతను అతను లేకపోతే టీమే లేదు కాబట్టి కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే అతను పరీక్షలు అభివృద్స్తాడు అతన్ని రోల్స్లో అర్థపెట్టుకుంటాడు ఫీజు ఏం తీసుకో ఫీజు కట్టడు అతను రోల్స్లో ఉంటాడు తర్వాత కాలేజీకి రాడు ఉంటే రోల్స్లో ఉంటాడు బ్యాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు కాలేజీ వాళ్ళు అతనికి ఏదో పారితోషికం ఇస్తూ ఉంటారు ఏదో వ్యాపారం ఏదో చేసుకుంటూ అలా సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నాడు నేనున్న త్రీ ఇయర్స్ ఉన్నాడు ఆ తర్వాత ఇంకో త్రీ ఇయర్స్ అలా ఉంటాడు హిఓట్ జీవా అంటే ఏదో ఒక కాబట్టి అతను కాలేజీలో జరిగింది దేనికోసం కాలేజీలో ఉండిపోవడం కోసం మనం వేదాంతంలో విద్యార్థులుగా జయడం దేనికోసం వేదాంతంలో ఉండిపోవడం కోసం తత్వాన్ని తెలుసుకోవడం కోసం కాదు దీని ద నేమ్ ఫర్ ఎక్ట్ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ ఆ పేరు ఇప్పుడు నేను గురువునే మీరు శిష్యులు ఎంతకాలం ఈ జన్మ తింటే ఈ జన్మకి నేను గురువుని మీరు సుష్యులు నేను పాఠం ఉంటూ ఉంటాను మీరు ఉంటూ ఉంటారు ఎంతకాలం ఈ జన్మ తింటే దీన్ని ఏమంటారంటే పెర్పెక్చువలైజేషన్ అంట అంటే ఆ కండిషనింగ్ని యూ వాంట్ టు కీప్ ఇట్ బోయింగ్స్ అండి మేక్ ది కండిషన్ పెర్పెక్చువల్ పెర్పెక్చువల్లే కదండి పర్పక్చువలైజేషన్ ఆఫ్ ద కండిషన్ ఆ కండిషనింగ్ అలా ఉండిపోవాలి గురువు గురువే శిష్యుడు శిష్యుడే అఖండ మండలాకారం సో కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ద ఫ్యూర్షన్ హ్యాపీ అండ్ దాని అర్థం మీరు గురువుని అవమానం చేసినట్టు కాదు ఇన్ఫాక్ట్ గురువు విల్ బి హ్యాపీ ఓన్లీ వన్ ద్యూర్షన్ హ్యాపీన్ అప్పుడే నిజమైన గురువు ఆ ఫ్యూషన్ని ఎంకరేజ్ చేసి ఫ్యూషన్ అయినప్పుడు సంతోషిస్తాడు నిజమైన గురువు అంటే అలా ఉంటుంది సో కాబట్టి కండిషనింగ్ తర్వాత ఇంకో కండిషనింగ్ ఉంటుంది ఇప్పుడు నియోవేద అంత అంటాడు ఒకడు నియోవేదాంత ట్రెడిషనల్ వేద అంటే ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ అయిన వేదాంతం ట్రెడిషనల్ వేదాంత ఈస్ కరెక్ట్ నియో వేదాంత ఈజ్ బోగస్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ కండిషనింగ్ అదంతా కండిషనింగ్ కాబట్టి సత్యము కావాతీతమా లేకపోతే ట్రెడిషనల్ కాకపోతే లేకపోతే నియోనా ఇట్ ఈస్ నాట్ ట్రెడిషనల్ ఇట్ ఈస్ నాట్ నియో ఇట్ ఈస్ టైమ్లెస్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసునండి ఈ లేబులు ఈ రకమైనటువంటి దండయాత్ర అంటే నియో వేదాంతం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు వేదాంతాన్ని బాగా చదువుకుంటున్నారు పర్ఫెక్ట్గా చదువుకుంటున్నారు బాగా చదువుకుంటున్నారు చదువుకుని దాంట్లో బాగా ముందంజ వేసుకుంటూ పోతున్నారు అప్పుడు అది మనం చూస్తే మనకేమనిపిస్తుంది అరే వీడికి వస్తుంది వీడికి వేదాంతమే మనకి లేని వేదాంతం వీడికి వచ్చేసింది అనేటువంటి ఒక ఒక ఇన్ఫీరియారిటీ ఫీల్ అందుకోసం ఏమైనా పెట్టడం వాళ్ళు ఎత్తి మీద లేబులు వాడికి నియోవేద అంట మరి నీదే ఒకటి మాది ట్రెడిషనల్ వేద అంట అప్పుడు ఏమైంది నియోవేదం అంతా యూ హ్యావ్ గివింగ్ ఎ లేబుల్ టు ఇట్ యూ హ్యావ్ పుట్ ఇట్ డౌన్ అండ్ బై గివింగ్ అ డిఫరెంట్ లేబుల్ టు యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ అప్లిఫ్టెడ్ యువర్ సెల్ఫ్ బై అ లేబుల్ ఆల్ దిస్ ఈస్ కండిషనింగ్ ఆఫ్ నాట్ ఇట్ కండిషన్ నన్ను అడిగారు కృష్ణ ఇప్పుడు నేను చెప్పాను అక్కడ అక్కడే చెప్పాడు చూడండి వాడు చెప్పిన మాట సత్యమో అసత్యమో చెప్పిన మాటలో సత్యముందా అసత్యముందా చూసుకో చెప్పిన మాట క్లీన్గా ఉంది పర్ఫెక్ట్ గా ఉంది దట్స్ ఎయిట్ ఇంకది ట్రెడిషనల్ అనొద్దు నియో అనద్దు ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ కండిషన్ మీరు ఈ కండిషనింగ్ నుంచి బయటపడకపోతే ఆ యొక్క తెలుసుకోవాలనుకుంటారు తస్య ఆ పరమాత్మ యొక్క తత్ ఆ అనగా ప్రసిద్ధమైన ఈశ్వరత్వం ఈశ్వరుడు అనే స్టేటస్ ం అంటే స్టేటస్ సంస్కృతంలో చెప్పండి చెప్తారు భావ అంట భావ సో తస్య భావే త్వ తలౌ అని చూద్దాం తస్య భావే థ్ అని రెండు ప్రత్యేక తల్ స్త్రియా కాబట్టి తల్ప్రచయం లిప్తది ప్రకారం పోతుంది స్త్రీలింగంలో ఉంటుంది అది ఎప్పుడూ కూడా అంచేత టాప్ వచ్చి తాను వస్తుంది లేకపోతే త్వా దాన్ని భావము అంటారు కాబట్టి ఈశ్వరులనే భావము భావం అంటే స్టేటస్ అలా తీసుకోండి ప్రస్తుతం ఓకే ఈశ్వరుడనే భావము జీవత్పంచ జీవుడనే స్థితి భావము స్థితి జీవుడై ముంగుట జీవత్వం అంటే జీవుడనే భావము అంటే జీవుడై ఉంగుట ఈ రెండు కూడా ఉపాధిద్వయ కల్పితం ఈ రెండు కూడా కల్పిటమే ఈశ్వరత్వము కల్పటమే జీవత్వము కల్పిటమే ఎలా ఎలా కల్పితమైనది రెండు ఉపాధులను పెట్టుట చేత ఈ కల్పన వచ్చింది అక్కడ ఉపాధి ఇక్కడ ఉపాధి ఈ కల్పన వచ్చింది ఇప్పుడు చూడండి పరమాత్మ నిర్గుణుడా సగుణుడా అంటే చూడండి వాస్తవంలో నిర్గుణుడే సగుణుడు సగుణుడే నిర్గుణుడు అటువంటి భేదమే అసలు నేనే ఆ పరమాత్మ నువ్వు ఆ పరమాత్మను ఎప్పుడైతే క్రియారహితము కూటస్థము అని తెలుసుకుంటావో అప్పుడు ఆ పరమాత్మ ఏమవుతాడు నిర్గుణుడవుతాడు అలా కాకుండా ఈ కంటికి కనపడుతూ అనుభవానికి వస్తూ ఉండేటువంటి జగత్తు ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించింది అని అని చెప్పడం అదో పద్ధతి ఆయన నుంచి ఆవిర్భవించింది అని చెప్పడం అలా కాదు ఆయన దీన్ని సృష్టించాడు ఇప్పుడు సినిమా ప్రకాశం నుంచి ఆవిర్భవించిందా లేకపోతే ప్రకాశం సినిమాను సృష్టించిందా మరి జాగ్రత్తగా చెప్పినట్లయితే సినిమా ప్రకాశం నుండి పుట్టింది చెప్పాలి అంతేగాని ప్రకాశము సినిమాని సృష్టించింది అని చెప్పకూడదు కానీ చెప్తాము ఎందుకు చెప్తాము అలాగా ఆ సందర్భంలో అలా చెప్తాం దాన్ని ఏమంటారంటే అభ్యుపేత్యవాదని అభ్యుపేత్యవాదే జన్మార్జశయత అనే సూత్రము అభ్యుపేత్య చెప్పబడినది అభ్యుపేత్యవాదములు కూడా ఒకసారి దాన్ని తీసుకెళ్ళి బ్రహ్మసూత్రం మొట్టమొదటి సూత్రాన్ని అభ్యుపేత్య చెప్పారు అంటే ప్రస్తుతానికి ఆ బ్రహ్మదేవుడే ఆ పరమాత్మయే దేవుని సృష్టించాడు అని సగుణ బ్రహ్మగా మేము స్వీకరించేసి చెప్పేస్తున్నాము అభ్యుపేత్యాలే కాబట్టి మీరు ఆ పరమాత్మను నిర్గుణ నిరాకార నిష్క్రియ నిరంజన కూటస్థ శుద్ధ అఖండ చైతన్యము అన్నారనుకోండి అప్పుడు ఆ పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ ఆ పరమాత్మ జగత్తును సృష్టించాడు అన్నారు దూ కూడా పెట్టాడనుకోండి పైగా పెడితే ఎమైంది ఆ పరమాత్మ ఎలా అయ్యాడు ఇప్పుడు సగుణ బ్రహ్మ అయిపోయినాడు సగుణ బ్రహ్మైపోయినాడు కాబట్టి ఇప్పుడు మీరు ఉపాధి చేత సగుణ బ్రహ్మయ్యాడు మీరు పెట్టిన ఉపాధి చేత సగుణ బ్రహ్మయ్యాడు ఉపాధి అంటే ఓ టోపీ పెట్టడం ఓ టోపీ పెట్టడం మెక్సికన్ టోపీ అని చూసారా మెక్సికన్ టోపీ చిన్నదిగా ఉంటే పెద్ద ఎంత ఉంటుంది ఇంత టోపీ ఉంటుంది చూడదా ఎట్లనో ఆ టోపీ పెట్టడం పెట్టి వీడు మెక్సికన్ అన్నా కాలిఫోర్నియన్ టోపీ ఎట్లనో కాదు టెక్సస్ టోపీలు టెక్సస్ టోపీలు ఉంటాయి హ్యాట్ అది పెట్టడం పెట్టి వీడు టెక్సన్ అన్నాం ఎప్పుడైనా బ్రిటిష్ టోపీ చూసారా లేకపోతే అది పెట్టడం వీడు బ్రిటన్ అన్నాం మహారాష్ట్ర టోపి ఎప్పుడైనా చూసారా అది పెట్టడం వీడు మహారాష్ట్రీయో అన్నాడు రాజస్థాన్ పగిడి ఎప్పుడైనా చూసారా అది పెట్టడం వీడు రాజస్థానీ అన్నా వీడు ఏమిటి అసలు ఏమిటి ఏది పడు ఉపాధులు అంటే ఏమిటో చెప్తున్నాం కాబట్టి వీడి పరిచ్ఛిన్నుడు దేశకాల వస్తు పరిచ్ఛిన్నుడు అల్పుడు అన్న ఉపాధి పాలైన వాళ్ళ జ్ఞానం మీద వాడే జీవుడు అవుతాడు ఈ సకల జగత్తుని తన ఎందుకు కలిగి ఉన్నవాడు అని ఆ జ్ఞానంలో ఓ ఉపాధిని పారాయడం బ్రహ్మాండంలో ఉపాధిని పారాయణ పారస్తే అదే ఈశ్వరుడు అవుతాడు వాస్తవంలో రెండు ఉపాధులు కూడా కల్పితములే కాబట్టి ఈ ఉపాధులు కల్పితములు అవుతాయి ఉపాధులు ఎప్పుడైతే కల్పితములో ఈశ్వరత్వము కూడా కల్పితమే అప్పుడు అఖండమైన బ్రహ్మ మాత్రమే గలదు అంటే అనేట శ్లోకం సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మ తద్వస్తురవీవముపాధివయకల్పితక్ుపాధి సంయోగా బ్రహ్మైరతా వ్రజేత్ ధి వివక్షాం జాతి బ్రహ్మైవ జీవత వివక్ష వివక్ష అని ఇంకొక ఎక్స్ప్రెషన్ ఒకటి మొదలు పెడుతున్నారు ఆయన విద్యార్థు స్వామి సో వివక్ష అంటే చెప్పదలుచుకున్న వాడి యొక్క ఇచ్చ వక్తుల్ని ఇచ్చ వక్త చెప్పివాడికి ఓ ఇచ్ఛ ఉంటుంది ఆ ఇచ్ఛ ప్రకారంగా చెప్తారు అంతే కదా ఇప్పుడు ఒక ఆయన సోఫాలో కూర్చుని ఉన్నాడు ఏమండి ఓ లేడీ వచ్చి ఓ పెద్ద వీడు నా కొడుకు అనుకుని వెళ్ళిపోయింది అనుకునో అనో వెళ్ళిపోయింది ఇంకో యంగ్ లేడీ వచ్చి వీడు నా భర్త అని ఆవిడనుకుని వెళ్ళిపోయింది ఏమండి సో ఇప్పుడు మీరు గమనించారో వీడు నా భర్త అన్నప్పుడు కానీ వీడు నా కొడుకు అన్నప్పుడు కానీ వీడు నా కంట్రీ అన్నప్పుడు కానీ ఇట్ ఈజ్ లైక్ లుకింగ్ ఇన్ ఏ నిర్రర్ మెర్రర్లో చూస్తే మీకెవరు కనపడతారు మీరే కనపడతారు కదా అలాగే వీడు నా కొడుకు అని ఒక ఆమెను ఆవిడికి అది నిర్రలో చూసినప్పుడు అనమాట ఆవిడికి ఆవిడికి ఎవరు కనపడతారు ఇక వీడి తనై పెంచినటువంటి తల్లిని నేను అని ఆవిడ తన జీవితం అంతా గుర్తుకొస్తుంది ఇప్పుడు వాడిని చూసుకుందా తనని వాడిలో తనని చూసుకుంటున్నా మిర్ర ఎవరి రిలేషన్షిప్ ఈజ్ లైఫ్ మిర్రా అలాగే వీడు నా భర్త అని అనుకుంటున్నా వీడు నా భర్త అంటే అర్థం ఏమిటి ఇట్ ఈజ్ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ అంటే మరి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మోసంగా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మిగిలింది మీరే మీరే మీరు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది వీడు నా భర్త అంటే సో ఐ కెన్ డిపెండ్ అపాన్ హిమ్ ఐ కెన్ కమాండ్ హిమ్ ఐ కెన్ కంట్రోల్ హిమ్ ఐ కెన్ డూ లిస్ట్ హిమ్ ఐ కెన్ డామినేట్ హిమ్ సో మెనీ థింగ్స్ వీల్ డికైడ్ అయిన సో మెనీ థింగ్స్ లేకపోతే ఒకప్పుడు వీడు చెప్పిన మాటని వింటూ ఉండాలి అని కొంత నెగిటివిటీ కూడా మేము I will say that my husband is the first husband. So when she says, he is my husband, it is like she is looking in a matter. We are young ladies who are a son, who is a son, who is a son, who is a son, who is a son. It is like looking in a matter. We are not afraid, we are not afraid. We are not afraid, we are not afraid, we are not afraid. ఎలా అనిపిస్తుంది ఎవరీ రిలేషన్షిప్ ఇస్ లుకింగ్ యు ఆర్ లుకింగ్ ఇన్ ఏ మెర్ర కాబట్టి ఆమె వచ్చి వీడు నా భర్త అనేసి వెళ్ళిపోతుంది ఇంకో కురాడు వస్తాడు వీడు నా తండ్రీ అని వాడు వాడి కోబెట్టారు అంటే చాకలెట్లు పెడతాడు ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఒకటి వస్తాడు ఇది ఒకటి వస్తాడు ఇది ఒకటి వస్తాడు నెట్టి మీద కూర్చోబెట్టుకుంటాడు అని వాడికేదో ఉంటుంది అది లేదు అని అనుకుని వాడు వెళ్ళిపోతాడు వీడియో ఏమిటి అసలు వీడియో హీ ఇస్ నన్ ఆఫ్ దిస్ థింగ్స్ అండ్ ఆల్సో హీజ్ ఎవరీ వన్ ఆఫ్ దిస్ థింగ్స్ బేస్డ్ ఆన్ దేక్ రెస్పెక్టివ్ వివక్ష వాళ్ళ వివక్షను జోడిస్తే వీడు ఇన్ని అవుతాడు వివక్షని తీసి పరిస్తే వీడు ఏది కాదు ఏదో అది ఇవేమీ కాదు ఏదో అది ఇవేమీ కాదు వివక్ష అలాగే శుద్ధ చైతన్యము ఈ జగత్తునికి అధిష్టానమేమి చైతన్యము ఆ చైతన్యము నుండే శక్తి నుండే ఈ జగత్తు ఆవిర్భ మాయాశక్తి దాని ఈ జగత్తు ఆవిర్భవించినది మాయాశక్తి యొక్క పరిమాణం పరిణామం చేత జగత్తు వచ్చింది కానీ చైతన్యాధిష్ఠితమైన మాయాశక్తి యొక్క పరిణామము చేతనే జగత్తు వచ్చినది ఆ చైతన్యము దేహమనే కోశంలో ప్రకాశిస్తోంది అజ్ఞానం చేత దేహం అనే కోశంతో అది తాదాజ్ఞానం చెందుతోంది అలాగే ప్రాణకోశము ప్రాణమనే కోశము మనస్సు అనే కోశము బుద్ధి అనే కోశము ఆనందమయ్యే కోశము భోక్త అనే కోశము అంటే ఆ చైతన్యమే భోక్త అనేటువంటి అనే ఒక పరిచ్ఛేదాన్ని తన నెట్టి మీద వేసుకున్నాడు అంటే భోక్తయైన చైతన్యము కర్తయైన చైతన్యము యథార్థంగా కాదు కానీ అజ్ఞాన కల్పన కాబట్టి ఈ కోశముల దృష్ట్యా ఈ కోశముల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ చైతన్యాన్ని చూసినట్లయితే అది మీకు ఎలా కనపడుతుంది జీవుడుగా కనపడుతుంది ఆ చైతన్యాన్ని మాయాశక్తికి అధిష్టానము సకల జగత్కారణమైన మాయాశక్తికి అధిష్టానము అనే దృష్టి కోణంలో చూసినట్లయితే ఆ చైతన్యం ఎలా కనపడుతుంది ఈశ్వరుడిలా కనపడుతుంది వాస్తవంలో అది ఈశ్వరుడా లేకపోతే జీవుడా వాస్తవంలో ఏది కాదు వాస్తవానికి రెండు అవుతూ ఉంటుంది ఏది కాదు ఓ వివక్షను బట్టి రెండు అవుతుంది ఇది అవుతుంది అదే ఈ వివక్షమో ఇది అవుతుంది ఆ వివక్షమో అదవుతుంది ఏ వివక్ష లేకపోతే ఏది కాదు ఏదో ఏదో అదే ఈ రెండు కూడా కాదు అది ఏదో అది ఇది అందుబాటు ఉంటారు అద్వైతం అంటే ఎలా ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే అద్వైతం అంటే ఓ శాస్త్రము ద్వైతానికి విరుద్ధము ద్వైతానికి విరుద్ధము అద్వైతం ద్వైతానికి విరుద్ధం కాదు ద్వైతానికి విరుద్ధం అని మీరు అనుకున్నంత కాలం మీకు అద్వైతం తెలియనే లేదు ఎందుకంటే ద్వైతం అంటే ఉపాధులు అది సత్యములా మిథ్యలా మిథ్యను సత్యానికి మిథ్యతో విరోధం ఉంటుందా ఉండదు మీకు ఎప్పుడైనా మీ నీడ కాలక నేను నడుస్తుంటే నేను ఏడా అడ్డుపడి మీరు బోట్లా పడ్డావు ఎప్పుడైనా అయిందా అద్వైతానికి ద్వైతం విరోధమేం కాదు అద్వైతానికి ద్వైతం విరోధం అనుకుంటే అది పొరపాటు అనుకుంటారంటే అనుకుంటారు ఒకసారి ఓ వేదాంత సభ అయినది నేను వెళ్ళా ఆ సభకి అధ్యక్షుడు ఒక పిలిచారు ఆయన దానికి లక్ష రూపాయలు ఆ సభల నిర్వహణకి ఆయన డొనేషన్ ఇచ్చారు ఆయన ఏమని చెప్పారంటే డొనేషన్ ఇచ్చేప్పుడు చూడండి ఈ మధ్యకాలంలో మధ్వలు అద్వైతానికి విరుద్ధంగా ప్రచారం చేసి అద్వైతానికి హానిని కలిగిస్తూ కాబట్టి ఈ లక్ష రూపాయలతోటి మధుసూదన సరస్వృతి చేత రచించబడినటువంటి అద్వైత సిద్ది గ్రంథాన్ని బాగా యంగ్ పీపుల్ చేత కంఠస్థానం చేయించి వాళ్ళని బాగా పండితులుగా వాగ్దాటికల పండితులుగా తయారు చేయడం కోసం తద్వారా ఈ మధుల యొక్క ఈ దురాగతాలని అడ్డుకోవడం కోసం నేను ఈ లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తున్నాను అని చెప్పారు అందరూ చప్పట్లు కొట్టారు ఆ తర్వాత ఆ స్కీములో ఓ మంది పండితులు తయారయ్యారు వాళ్ళ పాండిత్యం అద్వైత సిద్ది మొదలైన వేదాంత శాస్త్ర గ్రంథాలను దృఢంగా చట్టప్రధానంగా శుద్ధంగా అధ్యయనం చేసేయడం ఎవడొస్తుంది మధువులు వీళ్ళతో యుద్ధానికి ఎవరు యుద్ధం చేసి తగ్గండి వాళ్ళలోనే ఒక మధుర సిద్ధాంతాన్ని కల్పించుకుని దాన్ని ఖండించుకుంటూ కల్పించుకుని ఖండించుకుంటే అలా కని చెప్పి ఎవిట్రా మీరు ఈ పని చేస్తున్నారంటే శంకర భగవత్వాలు ఈ పనే చేశారండగా అలా ఎక్కడ మీకెలా తెలుస్తుంది రా అంటే శంకర విజయం పుస్తకం చూపించడం శంకర విజయం ఎవడో తమి కదా హిష్టారయం రాసింది అదిగా కవి తన కండిషనింగ్ అంతా దాంట్లో చెప్పిస్తాడు కదా శంకర విజయం జరిగిన ఒక విద్వాంసుడు నాతో ఏమని చెప్పాడంటే చాలా సందర్భంగా అయోగ్యంగా సిగ్గుపడేట్లా కూడా ఉందండి కొన్ని చోట్ల అని చెప్పాడు నేను చదవలేదు నేను మా నాన్నగారిని అడిగాను శంకరేణుతో రూపాడ నాకు కానీనే కదా ఏ రోజుకో సంవత్సరం వచ్చిందా సుభాహాసి గారి దగ్గర వెలగబెట్టావు కదా పదేళ్ళు మళ్ళీ నేను శంకర విజయం పాఠం ప్రతిదీ పాఠం ఇంట్లో గొప్ప అన్నమాట అంటే అర్థం ఏంటి యూ కమ్ టు దట్ కన్క్లూషన్ యువర్ సార్ కాబట్టి కండిషనింగ్ అన్నది అంత పవర్ఫుల్ గా పనిచేస్తూ మీరు ఆ కండిషనింగ్ వివక్ష అంతే జీవుడికి దేవుడికి భేదము కేవలము వివక్ష ఉంటుంది మీకేమనిపిస్తుంది నేను తల అల్కుని ఏవో చిన్న చిన్న పిషనంత కోరికలు ఉన్నాయి గృహస్థుని నాకు ఈ భయాలు ఉన్నాయి దీన్ని గిట్టెక్కాలి అని మీరు అనుకోండి యువర్ జీవా అయిపోయిందంటే ఈ కోరికలు ఈ పెట్టుకుంటే మీకు జీవత్వమే అనుభవానికి వస్తుందే తప్ప చైతన్యమే అవడానికి చైతన్యమే జీవత్వమే అనుభవానికి వస్తుంది అంచేతనే డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ ఎందుకంటే డిజైరు ఫియరు ఏం చేస్తాయి మీలో ఉండే జీవభావాన్ని అవి క్రిస్టలైజ్ చేసి పడుస్తుంది కియ్య భావము ఉన్నారు శంకర్లు గారు కియ భావము కియ అంటే మొక్క ఆ పీస్ ఒక అంశ అనే భావాన్ని క్రిష్నలైజ్ చేసి పాడస్తుంది యూ బికమ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది హోల్ బై యువర్ డిజైర్ అండ్ ది కాన్సిక్వెంట్ ఫియర్ మీకు ఫీర్ డిజైర్ ఉంటే ఫియర్ ఉంటుంది డిజైర్ ఉండి ఫియర్ ఉంటే మీకు మీకు ఎవరికి ఇస్తుంది నేను పరిచ్ఛిన్నును అనిపిస్తుంది పైగా ఈ కోరిక తీర్చుకునే వాడను దానికోసం మనం పని చేయవలసిన వాడను కర్తను కోరిక తీరిన తర్వాత ఆ ఫలాన్ని అనుభవించే భోక్తను యుగట్ క్రిస్టలైజ్డ్ అయిన స్మాల్ స్మాల్ ఎంటిటీగా మీరు క్రిస్టలైజ్ అయిపోతారు తటి స్త్రీ జీవత్వం అవడానికి శుద్ధ చైతన్యం మీరు జీవుడు అవుతారు జీవుడు లేదో తెలుసా మీకు ఆ సంగతి మీరు తెలుసా మీరు నాకు చెప్పండి అంటే మరి ఇలాంటివన్నీ ఫిలాసఫీ ఫిలాసఫీ దృష్టి వేరు మతపరమైన థియాలజికల్ దృష్టి వేరు థియాల థియాలజీలో ఎలా ఉంటుంది ముందు దేవుడు ఉంటాడు ఆయన సృష్టిస్తాడు సృష్టిస్తే జీవులు వస్తారు కాబట్టి ముందు దేవుడు తర్వాత జీవుడు మీరు ఫిలాసఫీ దృష్టిలో చూడండి ఫిలాసఫీ దృష్టిలో మీరు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే దేవుడు లేడు జీవుడు లేడు కాబట్టి గొడవ లేడు ఓకే నిద్రడైచ్చారు ఇప్పుడు ముందు జీవుడా ముందు దేవుడా జీవుడు వచ్చాకనే దేవుడు వస్తాడు తెలివి వచ్చింది తెలివి వచ్చినప్పుడు దేవుడు లేడు జీవుడు లేడు తెలివి వచ్చినప్పుడు కూడా దేవుడు లేడు జీవుడు లేడు ఆ తెలివిలో కిల్యభావం వస్తుంది ముందు కిల్యభావం వచ్చి నేను జీవుడను అప్పుడు దేవుడు దేవుడు ఫోటో హోట పెట్టుకుంటారు తన ముందు జీవుడు అయిపోయి అద్వైతంలో అయ్యా మీరు నాస్తికులా అస్థికులా అని అడిగారు మరి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని అడగాలంటారా అయ్యా మీరు అస్థికులా నాస్తికులా అని అడిగారు అదే వాళ్ళు ఏం చెప్పారో తెలిసినా మేము ఏది కాదని మాట్లాడతాం సార్ నోనో మేము అస్థికులము అని అనలేదు ఏమన్నారు మేము ఏదీ కాదన్నా అదేమిటండి అలా చెప్తున్నారండి అవును మేమేది కాదు ఆస్తికులు అంటే అర్థం ఏంటి నేను ఇక్కడున్నాను దేవుడు అక్కడ ఉన్నాడు అంటే ఆస్తికుడు మేము అది కాదు నాస్తికుడు అంటే అర్థం ఏంటి దేవుడు అనేవాడు లేడు అంటే నాస్తికుడు మేము అది కాదు మేమేమంటామంటే దేవుడు లేడన్నాం జీవుడు లేడంటాం జీవుడు కల్పితాం అంటాం అంతే తప్ప దేవుడు కల్పితాం నానో జీవుడు కల్పితాం జీవుడు కల్పితం అయితే ఇంకా దేవుడు అన్నావు ఎందుకండి ఇంక దేవుడు ఎందుకు అంటే అంటే అదే దట్ ఈస్ కాబట్టి ముందు జీవుడు తర్వాత దేవుడు వచ్చాడు కాబట్టి వివక్షను బట్టి వచ్చింది తర్వాత మీకు ఇంకో సంగతి చెప్తాం మరి ఇవన్నీ నేను ఇలా చెప్పేస్తున్నాను మీకు ఎంతవరకు వచ్చాయో మీరు ఆరాధించే దేవుళ్ళు ఆంట్రోపోమార్సిక్ గాడ్ అంటారు ఎప్పుడైనా విన్నారా మీరు మీరు ఆరాధించే దేవుళ్ళు ఒక దేవుడిని ఆరాధిస్తున్నారా మీరు చాలామంది దేవుళ్ళని ఆరాధిస్తున్నారు ఎందుకనో ఎందుకనో తెలుసిన మీకు కోరికలు చాలా ఉన్నాయి భయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంతమంది దేవుళ్ళు అవసరమైనారు ఒక్కో కోరిక ఒక్కో దేవుడు వస్తాడు ఆ దేవుడు ఎలా షేప్ వాటి ఆ దేవుడికి షేప్ ఎక్కడి నుంచి వచ్చింది మీ కోరికను బట్టి వచ్చింది కోరికను బట్టి దేవుడికి షేప్ వచ్చిందండి దేవుడి చేతిలో శూలం ఉన్నది ఎందుకని మీ భయాన్ని బట్టి ఆయన చేతిలో సూలం ఉండాల్సి వచ్చింది అంట్రోపోమార్ఫిక్ గా షేప్డ్ బై ద డిజైర్స్ అండ్ ఫియర్స్ ఆఫ్ ది పీపుల్ కాబట్టి అంతా కూడా వివక్షని బట్టి ఉంటుంది వివక్ష వక్తు ఇచ్చ ఉపాధి వివక్ష కూడా అలాగే ఉంటుంది చాలా శోకంళ్యంతున్నామో తచ్చుపాధి బ్రహ్మైరత్రజేత్ కృషోపాధివక్షాయాీవత పదక్ష తక్షుపాధి బ్రహ్మా ఈశ్వరత వ్రజేత్ కృషోపాధి వివక్షా యాతి బ్రహ్మా జీవత్రహ్మైవ బ్రహ్మయే తచ్చుపాధి సంయోగా ఆ బ్రహ్మ యొక్క మాయాశక్తి అనే ఉపాధిడి సంయోగము వలన ఈశ్వరతాం ఈశ్వర భావమును మృజేతు పొందును దీనికి నటరాజ్య దృష్టాంతం బాగానే తిస్తారు ఈ మాటకే అర్థం అవుతారు ఇప్పుడు నేను ఫర్ ఎ ఫర్ ఎ మినిట్ నేను బిర్జు మహారాజ్ అనుకోండి ఓకే నేను ఎవరిని నేను బిర్జు మహారాజ్ నేను నేను నేను టు బిగిన్ నేను నేను బిర్జుని అని చుట్టూ చూస్తే అందరూ డ్యాన్స్ చూడడానికి పాపం టికెట్లు కొను వచ్చి కూర్చున్నారు కొన్ని టికెట్లు కాదుకోవచ్చు బట్ ఎవరు కూర్చున్నారు భక్తులు శ్రద్ధాలులు కూర్చున్నారు ఇప్పుడు నేనెవరిని ఇప్పుడు నేను నేను కాదు ఇంక ఇప్పుడు నేనెవరిని నాలో డ్యాన్స్ చేసే ఒక సామర్థ్యము శక్తి కలదు ఇప్పుడు ఏమైనా అంతకుముందు ఏమిటి అంతకుముందు నేనేమిటి నేనే అంతకుముందు నేనేమిటి నేను శుద్ధమైన నేను ఆ తర్వాత బిర్జు అనే పేరు వచ్చింది ఆ పేరును బట్టి ఇంకోటి ఏమొచ్చింది డ్యాన్స్ చేసే శక్తి వచ్చింది ఆ సందర్భం అలాంటిది ఎందుకంటే భక్తులందరూ అక్కడ డ్యాన్స్ చూడడానికి భక్తులు కాదు అదే కళాకారు కళా తపస్సులు అందరూ కూర్చుని ఉన్నారు అక్కడ ఎవరు శ్రోతలు కాదు చూసి వాళ్ళు ద్రష్టలు ప్రేక్షకులందరూ కూర్చొని ఉన్నారు కాబట్టి నేనేమిటి అనమాట ఇప్పుడు డాన్స్ అనే సామర్థ్యము గలవాడము కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను నా యొక్క సామర్థ్యమే నా యొక్క శక్తే నాకంటే భిన్నంగా ఉన్న శక్తి అక్కడెక్కడో బీరోలో ఉన్న శక్తి తీసి నా తిట్టి కాదు నా యొక్క శక్తే ఆ శక్తిని నేను ఇన్వోక్ చేస్తాను ఐ మేక్ ద పవర్ యాజ్ మై ఉపాధి అప్పుడు నేనేమవుతాను డ్యాన్స్ చేస్తాను సపోజ్ ప్రేక్షకులు లేరు నేను డ్యాన్స్ మానేశాను ఇంకా డ్యాన్స్ అనే శక్తిని కూడా నేను పరిగణలోకి తీసుకోవడం మానేశాను అప్పుడు నేను ఉంటానా ఉండదా ఉంటాను నేను ఉంటాను ఆ శక్తి ఏమైపోతుంది నాలోనే విలీనం అయిపోతుంది నేను నేనుగా ఉంటాను కాబట్టి ఆ పరబ్రహ్మ ఎందు ఆ మాయాశక్తిని ఇన్వోక్ చేయాలి పైకి లాగాలి ఇన్వోక్ చేయటం అంటే పైకి తీయాలి దాన్ని తీసి ఆ పరబ్రహ్మకి దానిని ఉపాధిగా చేయాలి ఇంకొక ఆయన కూర్చుని కూర్చుని ఉంటాడు వీళ్ళు చందా కావాలి వచ్చారు ఆ కుంగుబాట్లు దండాలు పెట్టారు ఆయన ఉనికి పండి అప్పుడు అయ్యా మీరు అంత సంపన్నులు ఇంకెవరు లేరు అని అన్నారు అంటే ఇప్పుడు సంపన్నుడైనా మీ అంతటి వధాన్యులెవళ్ళు లేరు అని మళ్ళీ అన్నారు ఇప్పుడు వదాన్యులు లేదు వీలు అదిసేదేవి ఇచ్చారు ఆయనలో సంపన్నత్వాన్ని వధాన్యత్వాన్ని పైకి లాగాలి లాగితే వీళ్ళకి సంద వస్తుంది బ్రింగిత వీళ్ళెవళ్ళు రాలేదు ఆయన పురుకుపాట్లు పడుతూ ఉన్నాడు వాట్ ఈజ్ హీ హీ ఈజ్ వాట్ హీ ఈజ్ అతడు ఏదో అది అశుద్ధ స్వరూపుడు ఆత్మకి ఆనంద స్వరూపుడు పదాన్యుడు కాదు సంపన్నుడు కాదు కానీ సంపన్నత్వము పదాన్యత్వము చందాన్ని బట్టి అవసరం పడ్డాయి డోస్ట్ లైక్ దాట్ కాబట్టి ఆ పరబ్రహ్మ ఎందు ఆ మాయాశక్తి ఆ మాయాశక్తిని పైకి రాదు ఆ పరబ్రహ్మకి మాయాశక్తితో సంయోగం పెట్టు పెడితే ఆయన సృష్టికర్త అవుతాడు ఈశ్వరుడై కూర్చుంటాడు ఆ విధంగా ఈశ్వరత్వము వచ్చినది బ్రహ్మైవ పరబ్రహ్మయే కోశోపాధి వివక్షాయా కోశముల యొక్క ఉపాధిని చెప్పబోలిన సందర్భమునందు జీవతాం యాతి జీవభావమును పొందును ఆ పరబ్రహ్మయే మళ్ళీ జీవభావాన్ని పొందేస్తాడు ఇప్పుడు శుద్ధ చైతన్యము దేహాభిమాన రూపంగా ప్రకాశిస్తోంది దేహాభిమానం చైతన్యంలోనే ప్రకాశిస్తుంది అయితే దేహాభిమానం కూడా ప్రకాశించదు దేహము కూడా చైతన్యంలోనే ప్రకాశిస్తుంది కాబట్టి చైతన్యంలో ప్రకాశించే దేహము ఆ చైతన్యానికి ఒక హద్దు అంటే జీవుడే ఇంకేముంది అయిపోతుంది ఐదు కోశాలు కర్త అన్నారు అనుకోండి చైతన్యాన్నే కర్త అనే ఉపాధిలో కట్టేస్తే జీవుడైపోతుంది భోక్తానే ఉపాధిలో కట్టేస్తే జీవుడైపోతుంది కాబట్టి ఏమన్నా వేదాంతం అంటే లెర్నింగ్ అన్లెర్నింగ్గా అన్లెర్నింగ్ అంటే మీరు కష్టపడి నేర్చుకున్నటువంటి విద్యలను అన్నిటినీ క్షాళన సబ్బు పెట్టి క్షాళన చేసేయాలి ఎందుకని అవన్నీ అయ్యి ఉంటాయి అవన్నీ కండిషన్లు ఆ కండిషనింగ్ని అంతని క్షాలన చేసిస్తే నేను కర్తనే అని వీడు యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళని జరుపుకుంటూ ఉంటాడు పైగా ప్రతిరోజు కరిష్యే కరిష్యే కరిష్యే అని ఆ కర్తృత్వాన్ని బలం చేసుకుంటాడు అంత బలంగా పెట్టుకున్నటువంటి కర్తృత్వము అనే కండిషనింగ్ని కలగాలి నువ్వు కర్తవి కావు కర్తవి కావు కర్తవి కావు అని చెప్పాలి అసలు నేను కర్తను కాను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు వాడికి తెలిసిపోతుంది ఆత్మస్వరూపం తధాత్మానం అకర్తానం యత్పశ్యతి సపశ్యతి తన స్వరూపము కర్త కాదు అని తెలుసుకున్నాడే పహించుదయా ఈ అరాయిపోయి అట్ ద ట్రూత్ ట్రూత్లో ప్రవేశించేస్తాడు ఎందుకంటే కర్తృత్వం అనేది అది తల్లివేరు ఈ సంసారానికి తల్లివేరు మనం బెంగ పెట్టుకుంటాం ఎందుకు బెంగ పెట్టుకుంటాం తెలిసిన మనం కర్తలం అనుకుంటున్నాం కాబట్టి బెంగ పెట్టుకోవడం అనేది ఉంటాం నేను కర్తను కాను అన్నవాడికి ఏ బెంగలు ఉండవు కర్త అయితే చేయగలుగుతామా చేయగలిగిపోతామా అనే బెంగకి కర్త కదా వీడు పిల్లవాడు పైకి వస్తాడో రావడని బెంగ ఎవడు పెట్టుకుంటాడు వీడిని నేను కన్నాను వీడిని నేను పైకి తీసుకువస్తున్నా అన్న వాడికి బెంగ వీడిని నేను కనలేదు వాడిని నేను పైకి తీసుకురావటం లేదు వాడు భగవంతుడే వాడిని ఇక్కడ పెట్టాడు భగవంతుడే పైన తీసుకొస్తున్నాడు అన్నవాడికి వెంగ్ ఉంటుందండి తప్పదు అసలు పైకి రావడం అంటే ఏంటి ఓ కండిషన్ ఉండాలి అక్కడ ఎంసెట్ రాసంగా పైదాస్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అనే కండిషను ఉంటేనే పైకి రావడము లేకపోతే రాకపోవడము అనేటువంటివి సుఖము దుఃఖము ఓ మహాత్ముడు ఏమన్నా తెలుస్తుందండి యూ గెట్ క్లెషర్ యాక్ పెయిన్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి అన్సెట్ రిజల్ట్స్ వస్తాయి మా పిల్లడు ఫస్ట్ క్లాస్ లో ప్లేస్ అవుతాడు ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ప్రెషర్ అయినా రావచ్చు పెయిన్ అయినా రావచ్చు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి యూ ఓట్ గెట్ ప్రెషర్ యు ఓంట్ గెట్ పెయిన్ వాట్ హ్యాపెన్స్ హ్యాపీన్ అది ఏమీ ఎక్స్పెక్ట్ చేయకపోవడం అది జీవన్ముక్తాలు వస్తుంది ఇప్పుడు జీవన్ముక్తి కింద కాబట్టి సో చాలా గొప్ప గొప్ప విషయాలు ఇవేవి కానీ కండిషనింగ్ అట్టి పెట్టుకుని వీటన్నిటినీ కండర్స్ట చేసుకుంటారంటే అలా కూడా చేసేస్తారు కండిషనింగ్ అలాగే అట్టి వీటన్నిటినీ కండర్స్టేసి చూస్తుంటారు తర్వాత ఇంకో ఉంటాయి కాంట్రడిక్షన్స్ని పట్టించుకోకపోవడం పుస్తకం మూసేసి మళ్ళీ కండిషనింగ్లోకి మరుక్షణం వెళ్ళిపోతారు పుస్తకం మూసేదాకా కూడా ఆగరు కండిషనింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చేతనే వేదాంతమంత జటిలమైనటువంటి స్థడి అదే కానీ మరో లేదు అస్సు శ్లోకమందాము తచ్చిపాధి సంయోగా బ్రహ్మైవేశ్వరతాం వ్రజేత్ పురుషోపాధి వివక్షాయాతి బ్రహ్మైవ జీవతా ముందు క్లాస్ ముగిస్తానని మనం చేశాను రేపు మళ్ళీ క్లాసు ఎల్లుండి కాదు రేపు ఏమండి ఎల్లుండి నా భిక్షకు వ్యవస్థ అయింది నేను ఎక్కడికో వెళ్తున్నా కాబట్టి ఎల్లుండి నాకు భిక్ష వ్యవస్థ చేసేవారు ఈ శుక్రవారం వద్దు మళ్ళీ శుక్రవారం రేపు భిక్ష మీకు సంబంధం ఉండేది నాకు అక్కడ పద్మారావు నగర్లోనే ఉంటుంది ఓకే సో ఐ వియర్ అగైన్ టుమారో ఇన్ ది క్లాస్ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమిగ్య పూర్ణస్